ీవా గణపతి హవామహే ఉపమశ్రవస్తమ జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్నోచిశ సాదన శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతన్ వందే గురు పరంపరా అర్జున ఉచ ససం కర్మణ మర్యోగం శంససిరేకం తన్మే బ్రూహిసునిశ నచ్చు సన్యాసనాదే కేవలా సిద్ధి సమధతితీతి వచనా జ్ఞానసహిత సిద్ధిసాధనమి కర్మయోగ విధానాత్ జ్ఞానరహిత్యాసశ్రేయాన్ కంవా కర్మయోగశ్రేయాన్ేతయోర్విశేషుభుత్ అర్జున ఉవాచ్యా ఇదంతృష్టమండే అంటే అక్కడ ప్రశ్న సన్యాసము కర్మసన్యాసము గొప్పద కర్మయోగము గొప్పదా అనే ప్రశ్న మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఎప్పుడు ఆ ప్రశ్న యుక్తియుక్తంగా ఉంటుందంటే ఆ కర్మసన్యాసము జ్ఞానేన కర్మ సన్యాస కాదు జ్ఞానేన కర్మ సన్యాస అంటే మోక్షం అది నేను కర్తను భోక్తను కాదు శుద్ధ చైతన్యస్వరూపుడను అని తెలుసుకుని ఆ జ్ఞానములను నిలిచి ఉండుట మోక్షం అది దాని జ్ఞానేన కర్మ సన్యాస అంట అది మీకు నేను అక్కడ రాసి పెట్టానప్పట్లో అది పొందదగిన లక్ష్యం ఆ పొందదగిన లక్ష్యాన్ని గురించి ప్రశ్న ఉండదు పిహెచ్డీ గొప్పదా ఎంఎస్సీ గొప్పదా అని ప్రశ్న ఉంటుందా ఉండదు ఎందుకంటే పిహెచ్డీకి ఎంఎస్సీకి ప్రశ్న ఏమిటి ఎంఎస్సీ గొప్పదా ఎంఏ గొప్పదా అని ప్రశ్న ఉండాలి కానీ పిహెచ్డీకి ఎంఎస్సీకి ప్రశ్న ఉండదు ఏమండి కాబట్టి భోజనం అలాగంట అలాగంట సంథింగ్ లైక్ దాట్ కాబట్టి జ్ఞానైన కర్మ సన్యాస అది అది ఆత్మ సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్ట మోక్షం అని ఇప్పుడు ఇక్కడ అజ్ఞాని గురించి ప్రశ్న అజ్ఞాని విషయంలో ఏం చేయాలి అజ్ఞానికే రెండు మార్గాలు ఉన్నాయి ఏమిటంటే ఒకటి కర్మయోగానుష్ఠానం చేస్తూ అంతఃకరణ శుద్ధిని పొంది జ్ఞానాన్ని పొందటం తర్వాత ఆత్మ జ్ఞానాన్ని పొందటం అదొక మార్గం రెండో మార్గం ఏమిటంటే కర్మలని ఫిజికల్గా త్యాగం చేసేసి డ్యూటీస్ అన్నిటినీ విడిచిపెట్టేసి అంటే అలాగా ఇంట్లో ఉండి డ్యూటీ సూచిపెట్టడానికి కుదరదు భార్యా కలిసి ఉన్నప్పుడు డ్యూటీస్ విడిచిపెట్టడం అంగీకారం కాదు శాస్త్రానికి అంగీకారం కాదు శాస్త్రానికి అంగీకారమైన రెండు పద్ధతుల గురించి మాట్లాడతాం ఇంట్లో ఉంటే వాడు కర్మల్ని చేస్తూనే ఉండాలి గృహస్థ ధర్మం గృహస్థాశ్రమం యొక్క లక్షణం ఏంటంటే భోజనానికి దానికి చాలా వసతిగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుంది ఆ సౌకర్యాలన్నింటినీ అనుభవిస్తూ అట్ ది సేమ్ టైం కర్మానుష్ఠానాన్ని చేసి తీరాలి డ్యూటీస్ అండ్ రైట్స్ గవర్నమెంట్ ఉద్యోగంలో డ్యూటీస్ ఉంటాయి రైట్స్ ఉంటాయి రైట్సే పుచ్చుకుంటాం మాకు డ్యూటీస్ వద్దని అలా కాలక్షేపం చేస్తానంటే అది గవర్నమెంట్లో చెల్లుబాటు అవుతుంది కానీ అది ఇండియన్ గవర్నమెంట్లో చెల్లుబాటు అవుతుంది ఎక్కడ పడితే అక్కడ చెల్లుబాటు అవ్వదు సో కానీ అలాగ ఎక్కడా ప్రైవేట్ కంపెనీలో అలా కుడుతుందా మనం డ్యూటీస్ ఉంటాయి రైట్స్ ఉంటాయి డ్యూటీస్ చక్కగా చేస్తూ ఉంటాయి రైట్స్ ఉంటాయి సో ఆ విధంగా గృహస్థాశ్రమం కూడా అటువంటిదే కాబట్టి డ్యూటీస్ అవి చేసుకుంటూ ఆ ఆత్మజ్ఞానాన్ని పొందే చక్కటి ఉపాయం అదొక రాజమార్గం అది మంచిదా లేకపోతే డ్యూటీస్ అన్నింటిని విడిచిపెట్టేయటం అంటే అర్థం ఏంటి సన్యాసం తీసుకోవటం సన్యాస స్వీకారం ఋషి చేసిపోయి సన్యాసం తీసుకోవడం సన్యాసం తీసుకుంటే అది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు కర్మలని ఎలా ప్రారంభిస్తారు ఉపనయనం ద్వారా కర్మల్ని ప్రారంభిస్తారు కదా ఉపనయనం అని ఒక రిచువల్ చేసి ఈ రోజు నుంచి నాకు కర్మాధికారం వచ్చింది అని మొదలు మనిషి ఇప్పుడు ఉపనయనానికి ఆపోజిట్ ఉంటుంది ఉద్యోగానికి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినట్టుగానే దానికి ఆపోజిట్ ఏమిటి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చినట్టుగా అలాగే ఉపనయనానికి ఆపోజిట్ సన్యాస స్వీకారమే దానికి ఏం చేస్తారు మళ్ళీ హోమోవదీ చేసి నేను ఈ కర్మల్ని విడిచిపెట్టేస్తున్నాను అని విడిచిపెట్టేస్తాను విడిచిపెట్టేసి ఇంకా ఆ తర్వాత ఆత్మజ్ఞాన శ్రవణ మననాలు యమనియమాలు నివృత్తి ధర్మంలో జీవిస్తూ ఉంటే పడికి జ్ఞానానికి అది కూడా మంచి మార్గం రెండు ఉన్నాయి ఈ రెండింట్లో ఏది శ్రేష్ఠమని ప్రశ్న అది కూడా ఆ ప్రశ్న కూడా సందర్భానుసారంగానే ఉంటుంది ఆ ప్రశ్నకు కూడా ఒక అప్సల్యూట్ ఆన్సర్ అంటే ఉండదు ఈ రెండింట్లో ఏది శ్రేష్టము అడిగినవాడు అర్జునుడు కనుక కర్మయోగమే శ్రేష్టము అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అడిగి అలాగే చెప్తారు ఏమంటే అడిగినవాడు అర్జునుడు కాకుండా పరీక్షిత్ అనుకోండి పరీక్షిత్గా ఏమని చెప్తారు కర్మ సన్యాసం చేసి ప్రాయోపవేశం చేసి వీళ్ళు వైకి వీధులు పెట్టి వచ్చి ఇక్కడ చేసి కూర్చొని భగవత శ్రవణం చేసి కృతాప్తిలో కమ్మని అదే సలహా ఆయనకి సందర్భాన్ని బట్టి అన్నిటికీ పిడికి బియ్యానికి ఒకే ఒకే మంత్రం కాదు పిడిక్కిని కాదు పిడుగుకి ఏదో ఉందలాగా పిడుగుకి బియ్యానికి ఒకే మంత్రం పనికి రాస్తుంది కాబట్టి అజ్ఞాన విషయంలో కర్మసన్యాసము కర్మయోగము ఏది ఏది శ్రేష్టము అజ్ఞాని చేసే కర్మసన్యాసము అంటే కేవల కర్మసన్యాసమని మరో పేరే అవ్వ పేరే ముస్లం అజ్ఞాని చేసే కర్మసన్యాసానికే కేవల కర్మ సన్యాసం అని పేరు ఉప్పు లేని కూరలాంటిది కేవల కర్మ సన్యాసం అంటే జ్ఞానం లేదు సన్ కర్మ ఆశ్రమస్వీకారం ఉండి తప్పిస్తే జ్ఞానం లేదు ఉప్పు లేని కూరలాంటిది అటువంటి కేవల కర్మ సన్యాసం మంచిదంటారా లేకపోతే ఇంట్లో కూర్చొని కర్మయోగం చేసుకోవడం మంచిదంటారా అని అడిగితే ఏమని చెప్తారండి ఎవరైనా ఏమని చెప్తారండి కర్మయోగమే మంచిదని చెప్తారండి అదే చెప్తున్నాడు శ్రీకృష్ణుడు కూడా అది ప్రశ్న యొక్క విషయం సాధన విషయ ప్రశ్నయే గాని సాధ్య విషయ ప్రశ్న కాదు అని ఒకటి గమనించాలి ఈ ప్రశ్న గురించి ఇది గమనించే సాధన అజ్ఞాని కొరకే కానీ అనుభవ జ్ఞానం గలవాణి కొరకు కాదు రెండవది సాధనము అనుభవం కొరకు ఉద్దేశించబడినది మూడవది ఈ మూడు మనసులో పెట్టుకుని ఆ ప్రశ్నను అర్థం చేసుకోవాలి సో సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచీ శ్రేయ ఏతరేకం తన్మే బ్రూహి సునిశ్చితం ఓవైపున సన్యాసం శ్రేష్టమని ఇంకో వైపున యోగము శ్రేష్ఠమని నువ్వు చెప్పావు శ్రీకృష్ణుడు చెప్పింది ఏమిటంటే జ్ఞానంతో కర్మసన్యాసం శ్రేష్టం అని చెప్పాడు అంతేగాని అజ్ఞాని చేసే కర్మసన్యాసం శ్రేష్టం అని చెప్పలేదు ఆయన ఆయన అలా చెప్పకపోయినా వీడు అలా అర్థం చేసుకున్నాడు సహజమే కదా ప్రశ్నే అన్ని కరెక్ట్ గా అర్థం చేసింటే ప్రశ్నే ఉండదు ఇక్కడ అలా అర్థం చేసుకుని ప్రశ్న వేసుకున్నాడు ఈ రెండింట్లో ఏతజోహ ఈ రెండింట్లో ఏదో ఒకటి చెప్పు నాకు రెండూ చేయలేరు కదా నిలబడు వెళ్ళు అంటే ఎలా ఎలా చేస్తారు రెండు ఎలా చేస్తారు పది గంటల నిలబడు పది తర్వాత వెళ్ళు అంటే చేస్తారు ఇప్పుడే నిలబడు ఇప్పుడే వెళ్ళు అంటే ఎలా చేస్తారు చేయలేరు అలా ఆ పరస్పర విరుద్ధమైనటువంటివి చేయలేరు ఎప్పుడైనా చిన్నపిల్లలు హఠం చేసినప్పుడు మీరు చూసారా గమనించారా చిన్నపిల్లల కోపం వస్తుంది కోపం వస్తే తల్లిదండ్రులు బతిమలు పడతారు నా మాట వినమ్మా చెప్పిన మాట వినమ్మా అంటే వాళ్ళు హఠను ఎలా చేస్తారంటే నువ్వు నిలబడు వెళ్ళు అలాగంటి డిమాండ్ ఏదో పెడతాను దానికి ఆ డిమాండ్కి వెళ్ళాలని పూరించడం ఎలా ఉంటుంది ఉండదు కాబట్టి ఈ రెండు ఏకకాలంలో నేను చేయలేను కనుక దీంట్లో నాకు ఏది మంచిదో చెప్పు మే ఇంకొకటికి మరొకటి మంచిదవచ్చు నాకు ఏది మంచిదో చెప్పు ఏ శ్రేయ ఏతయో రేకం తన్మే బ్రూహి సుని శ్రేయ నాకు ఏది మంచిదో అది చెప్పి కాబట్టి నేను మీకు దృష్టాంతం చెప్పాను ఆయుర్వేదం షాపుకి వెళ్ళి అన్నింటిలోకి మీ దగ్గర ఉన్న మంచి ముందు ఇవ్వండి అని అడిగితే అది అలాంటి ప్రశ్న తప్పది అన్ని మంచి మందులే ఉంటాయి దగ్గర అన్నింట్లోకి మంచి ముందు అంటూ అన్ని మంచి మందులే ఉంటాయి మీ వ్యాధి చెప్తే దానికి తగిన మంచి ముందు ఆయన ఇస్తారు అలాగనమాట భాష్యం చూడాలి దీనికి దీనికి భాష్యం కూడా చూసేశాం అవును నాగెప్పటికప్పుడు పరగడుపు కిం కర్మానుష్ఠానశ్రేయ తనమితి ప్రశస్యతరం చానుష్ఠేయ అతస్యతరేష మేతయో కర్మసన్యాస కర్మానుష్ఠానయో ఏది ప్రశస్యతరము ఏది మరింత ప్రశంసించదగినది రెండూ కూడా గొప్పవే రెండూ ప్రశస్యములే ప్రశంసించదగినవియే కానీ వాటిలో ఒకటి ప్రశిష్యతరము యతూహలర్జున అది ఏమిటో నాకు చెప్పమంటాడు ఎందుకు చెప్పడం ఎందుకు యదనుష్ఠానాత్ శ్రేయోవాప్తి స్యాది మన్యసే దేనిని అనుష్ఠిస్తే నాకు మోక్షం కలుగుతుందో అది నాకు చెప్పవలసినది తదేక మన్యతరత సహా ఏక పురుషానుష్ఠేయత్వా సంభవాత్ మే బ్రూహి ఇంకోటి రెండూ కదా అంటే రెండూ ఒకే పురుషుడు ఒకే కాలంలో అనుష్ఠించటం సంభవం కాదు కాబట్టి ఒకటే చెప్పు అని నేను అడుగుతున్నాను రూహి సునిశ్చితం అభిప్రేతం తవేతి నీ అభిప్రాయంలో ఖచ్చితంగా నాకు ఉపయోగపడేదేదో నువ్వే నిశ్చయం చేసేసి నాకు చెప్పవలసినది శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగ్చ నిశ్రేయస కరా తయోస్ కర్మ సన్యాసత్ కర్మయోగో విశిష్యతే గీత యొక్క పరిపాటి సాధనమును ప్రశంసించుట అది గీత యొక్క పరిపాటి సాధారణంగా లోకంలో సాధ్యాన్ని ప్రశంసిస్తారు సాధనాన్ని సాధనమే కాది దాంట్లో అంత విశేషమే ఉంది అని సాధనాన్ని పక్కన పెడతారు ఇది గీత యొక్క పరిపాటి గీతనే సూక్ష్మంగా పరిశీలించినటువంటి పరిశీలించినప్పుడు కొన్ని రహస్యాలు మనకి తెలుస్తాయి అటువంటి రహస్యాల్లో ఇది ఒకటి ఇప్పుడు మీరు లోకంలో ఎవళ్ళనైనా అడగండి కర్మ కర్మఫలము రెండుంటాయి ఆ రెండింటిలో ఏది మనకి మంచిది అని అడిగితే ఏమని చెప్తారు కర్మ ఫలం చెప్తారు అంతే కదండి మరి కర్మ ఎందుకు పట్టుకున్నారు అంటే కోసం పట్టుకున్నావు సో పాల కోసం రాత్రిని మోసం అంతేకాని రాత్రిని మోయాలని ప్రేమతోటి రాత్రిని మోయలేదు పాల కోసం రాత్రిని మోసం పాల కోసం రాత్రిని మోయడం అంటే ఏదో తెలిసినా మీకు తెలీదా అయ్యో అది చాలా అందమైన సాగు తల్లి ఇప్పుడు ఒక పాలవాడు కావిడి ఉంటుంది ఇలా కావిడి కావిడి బద్ద ఉట్టి అటొక ఉట్టి ఉంటాయి పాలు ఒక బిన్నె నిండా పాలు పోసుకుని అది ఉట్టిలో పెట్టాడు ఇప్పుడు ఈ కావిడి బుధం మీద వేసుకోవాలి రెండో ఉట్టి ఖాళీగా ఉంటే భుజం మీద కాలుడి వేసుకుంటే ఏమవుతుంది ఆ పాలబిందె అటుబడి అన్ని పాలు పోతాయి కాబట్టి ఆ పాలబిందెని ఎత్తి చూసుకుని దానికి తగిన వెయిట్ ఉన్నటువంటి ఓ రాయి బండరాయి ఒకటి తీసి రెండో ఉట్టిలో పెట్టాడు పెట్టి భుజం చక్కగా బ్యాలెన్స్ అయింది మోసుకుంటూ పోతున్నాడు పోతూ ఎవడో అడిగాడు ఏమిటో రాయి మూర్ఖుల్లో రాయిని మోసుకున్నావు అంటే నేనేం మూర్ఖుని కాదండి మీకే సరిగ్గా తెలియలేదు వాళ్ళ కోసం రాయిని మోస్తున్నాను అని చెప్పాడు అదే సజ్ కాబట్టి రాయిని మోయటంలో ప్రేమ ఏం లేదు వాళ్ళ మీద ప్రేమ కర్మను చేస్తున్నాము అంటే కర్మ మీద ప్రేమ కాదు కర్మ పూర్తి వచ్చే ఫలం మీద ప్రేమ కర్మ ఫలం మీద ప్రేమ ఇది లోక పరిపాటి మీకు ఇంకో రహస్యం చెప్తానండి మీమాంసా శాస్త్రంలో కూడా ఇలాగే ఉంటుంది మామూలుగా లోకంలో అందరూ చేసే మిస్టేక్స్కి ఒక ఫిలాసఫీ రూపాన్ని ఇస్తే ఆ ఫిలాసఫీలకే తర్కశాస్త్రము మీమాంసా పేర్లు ఉంటాయి వాటికి అజ్ఞానానికి ఫిలాసఫీ రూపాన్ని ఇవ్వటం దానికే మీమాంసా అని పేరు సో ఆ మీమాంసకులు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు అన్న మాటలు చెప్పుకుంటారా కర్మ దుఃఖ రూపము కర్మ ఫలము మనం అభీష్టము అని రాసుకున్నారు వాళ్ళు పుస్తకాల్లో కర్మ దుఃఖ రూపము అని కర్మ చేయటం దాంట్లో అలసట ఆయాసం తప్ప దాంట్లో ఏమీ ఆనందం లేదు ఆనందం ఎప్పుడు ఉంటుంది కర్మఫలం అనుభవించినప్పుడే ఉంటుంది అని చెప్పారు గీతలోకి రండి కర్మ సాధనం కర్మఫలం సాధ్యం గీతలోకి రండి గీతలో ఏం చెప్పాడు కర్మణ్యే వాధికారస్తే మా ఫల కదా కరెక్ట్గా తిరగేస్తాడు శ్రీకృష్ణ వీళ్ళందరూ రెవల్యూషనరీస్ ఇన్ దేర్ టైం ఏఆర్ రెవల్యూషన్ రైస్ వాళ్ళ టైంలో వాళ్ళ రెవల్యూషన్ రీస్ ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నారనుకోండి ఆయన మన ట్రెడిషనల్ పీపుల్ ఎవడో ఆయన జోలికి పోరా ఆయన రెవల్యూషన్ అది ఆయన చెప్పిన మాటలు నేను కొన్ని మీద చెప్పానంటే మీలో కొంతకొంది రేపటి నుంచి క్లాసులు రావడం మానేసి ప్రమాదం ఉంది అందుకోసం నేను చెప్పట్లేదు రెవల్యూషన్ అది ఉంటాడు విప్లవం అంటే బ్లడ్తో కూడిన విప్లవం కాదు థింకింగ్లో విప్లవం భావజాలంలో విప్లవాత్మకమైన భావజాలం అలా ఉంటేనే ఆత్మస్వరూపం తెలుస్తుంది లేకపోతే మామూలు నాన్పుడు వ్యవహారంలో ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు కాబట్టి ఆయన జిడ్డు కృష్ణమూర్తి ఇస్ కన్సిడర్డ్ ఎ మేవరిక్ ఎ రివల్యూషనరీ సరిగ్గా అదేవిధంగా శ్రీకృష్ణుని కాలంలో శ్రీకృష్ణుడు రివల్యూషనరీ అండ్ అర్జున్ శంకరుడి కాలంలో శంకరుడు రివల్యూషనరీ ఆయన వివేకానందుని కాలంలో ఆయన రెవల్యూషన్ అది మామూలు సోషల్ పీపుల్ వాళ్ళని యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళు చెప్పేది సమాజంలో గాఢంగా పాతుకుపోయిన అజ్ఞానాన్ని తునాతులకల కింద తీరుగా చెప్తారు మీమాంసకులు సమాజంలో ఎంత బలంగా పాతుకుపోయి ఉంటారంటే మీరు చుట్టూ చూసి చెప్పండి నాకు కర్మకాండ రిచువల్స్ యొక్క ప్రభావం సమాజం మీద ఏ రకంగా ఉందో మీరు చుట్టూ చూసి ఎంత లోతైన ప్రభావం ఉందో తెలుసున్న రిచువల్స్కి సమాజంలోనూ ఎంత సందర్భ శుద్ధి లేనటువంటి రిచువల్స్ని చాలా అసందర్భంగా చేస్తూ ఉంటారో మీకు ఏమైనా ఐడియా చూస్తే తెలుస్తున్నారు చాలా అసందర్భంగా రిచువల్స్ని చేస్తూ ఉంటారు రిచువల్స్ కూడా ఒక పద్ధతిగా చేయాల్సిన అవసరం ఉంటుంది అదేమీ ఉండదు చాలా అసందర్భంగా చేస్తారు ఎందుకు అలా చేస్తున్నారో కొన్ని కొన్నింటిని నేను నేను అర్థం చేసుకోలేకపోతా ఇప్పుడు బంగారంతో పువ్వులు చేయించి ఆ పువ్వులతోటి పూజ ఎందుకు బంగారంతో పువ్వులు చేయించి పూజ చేయడం ఏది నుంచి పట్టుకొచ్చారు ఈ ఫిలాసఫీ నాకు అర్థం కాదు హూ తోల్ ఏమంటే హౌ ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ భగవతుడు నేను చూస్తూ ఉంటాను తెల్లర్లు ఇస్తే సాయం చేస్తాక భగవతుడే చూస్తూ ఉంటా ఎక్కడా కూడా బంగారంతో పువ్వులు చేసి నన్ను పూజించమని ఎక్కడా చెప్పలేదు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు లేదు తర్వాత దేవాలయానికి మీకు దేవాలయానికి వెళ్తే ఆ గోపురం ఉంటుంది ఆ గోపురం మీద బొమ్మలు అవే ఉంటాయి ఆ బొమ్మలకి ఆ తమిళనాడు వెళ్తే ఆ బొమ్మలన్నిటికీ రంగులు వేసి పెడతారు ఎరుపు నీలం గ్రీన్ మొత్తం వాళ్ళకుండా సెవెన్ కలర్స్ ఆ గోపురాలకి వేసి పెడతారు మంచి ఆకర్షణీయంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్కి వస్తే బంగారపు తాపడం చేస్తారు ఈ బంగారపు తాపడం కూడా ఎలా చేస్తారంటే మోస్ట్ వర్క్మెన్షిప్ లేని విధంగా చేస్తారు ఆ బంగారపు పెట్టేసి ఇలా ఇలా సుత్లతో కొట్టేసి కూర్చోబెట్టేసి నాలుగు స్ఫూలులు బిగించి లేచక్క వద్దాం అన్నట్టుగా చేస్తారు ఎందుకు ఈ బంగారపు తాపడం ఏంటి గోపురానికి బంగారం పోయి ఎవడు చెప్పాడు వెనక అసలు ఎదుటిదంతా ఈ అజ్ఞానం ఏమైనా అర్థం ఉంది దానికి ఎందుకు బంగారం అంతా అలాగా ఎందుకంటే ఆ బంగారం మీద అలా ఖర్చు పెట్టడం ఏమన్నా అర్థం ఉందా వెంకటేశ్వర స్వామి ఎంత పొడుగు కిరీటం దొరకదు ఆ బెల్జియంలో చేయించారు నో దాట్ బెల్జియం ఎందుకంటే బెల్జియంలో మీకు డైమండ్ ట్రేడ్ టౌన్ పేరేటి బెల్జియంలో డైమండ్ ట్రేడా యాంటర్ప్ యాంటర్ప్ డైమండ్ ట్రేడ్ ఒకప్పుడు యాంటర్ప్ ఇలాంటివన్నీ నాకు చాలా తెలుసు మీరు నన్ను కదిపితే తీగల తొట్టని కదిపినట్టుగా ఇవేవో ఆ తర్వాత మన సూరత్ నుంచి మన గుజరాతీ బాయి వెళ్ళారు అక్కడికి ఇప్పుడు జ్యూస్ అందరూ వాళ్ళ షాపులన్నీ అమ్మేసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు మొత్తం యాంటర్ప్ డైమండ్ ట్రేడ్ అంతా కూడా ఇండియన్స్ ఎయిటీ ట్రేడ్ ఇండియన్స్ ఇది వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు కాదు పదేళ్ల క్రితమో ఇరవై ఏళ్ల క్రితమో డైమండ్లతో నక్ చేయించారు అక్కడ ఏడు కోట్లు ఖరీదు ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంత ఉంటుందో తెలిసినా ఆ ఉంజల్ సేవా దీ విగ్రహం ఎంత ఉంటుంది దాని మీద పెట్టే కిరీటం ఎందుకుంటుంది కిరీట కిరీటం ఎందుకు పెట్టుకున్నట్టు ఏమిటి వాట్ ఆర్ దే డూయింగ్ డోంట్ ఆస్క్ డోంట్ ఆస్క్ సర్చ్ క్వశ్చన్స్ ఎందుకంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అదొక మేక్ బిలీఫ్ నడుస్తూ ఉంటుంది ఇటువంటి క్వశ్చన్స్ మీరేం అడగకూడదు అది అలా నడిచిపోతూ ఉంటుంది రెవల్యూషనరీ కృష్ణమూర్తికి చెప్పండి ఆయన ఏమంటాడను ఆయన అన్నాడు మీరు ఓపుకుంటే తీసి చూస్తే తెలుస్తుంది కాబట్టి శంకరులు వీళ్ళందరూ రివల్యూషనరీ పీపుల్ సో లోకంలో ఉన్నదాన్ని తలకిందులు చేసి చెప్పారు వాళ్ళు సాధారణంగా లోకదృష్టి శాస్త్రదృష్టి అని రెండున్నాయి ఈ రెండింటిలో ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో చెప్పండి మీరు లోకదృష్టి శాస్త్రదృష్టి శాస్త్రదృష్టి జ్ఞానం లోకదృష్టి అజ్ఞానం ఇంకా వేరే ఇంకా వేరే విశేషణం ఏమీ అక్కర్లేదు లోకదృష్టి అంటే అది అజ్ఞానము అని వస్తుంది లోకదృష్టిలో సాధ్యానికి విలువ ఎక్కువ సాధనానికి విలువ తక్కువ గీత యొక్క పరిపాటు ఏమిటంటే రెవల్యూషనరీ గీత సాధ్యాన్ని కంటే సాధనాన్ని ప్రశంసిస్తారు గీతలో మంత్రం గొప్పదా మంత్రం చేత ఆరాధించబడే దేవత గొప్పదా అంటే చూడండి సాధకుడి దగ్గర ఏది ఉంది మంత్రం ఉందా మంత్రం చేత ఆరాధించబడే దేవత ఉందా సాధకుడి జేబులో ఏముంది మంత్రం ఉంది ఇప్పుడు వాడి దగ్గరికి సాధకుడి దగ్గరికి వెళ్ళి ఓన్నమ శివాయ చాలా మహామంత్రమయ్య అది సాక్షాత్తు శివుడే ఆ మంత్రరూపంగా ఉన్నాడు అని చెప్పాలా లేకపోతే మంత్రం హట నీ దగ్గరుంది ఈ మంత్రంగా నువ్వు చెప్పిస్తే కైలాసంలో శివుడు సంతోషించి చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్తావని చెప్తే వాడికి ఏమి ఉత్సాహం కలుగుతుంది దాంట్లో పోస్ట్ మార్టం కైండ్ ఆఫ్ రివార్డ్స్లో ఏమి లాభం ఉంటుంది కాబట్టి వాడికి ఏమని చెప్పాలంటే నీ దగ్గరున్న మంత్రమే శివుడు శివుడే మంత్రం మంత్రమే శివుడు మంత్రమూర్తి హి మంత్రమూర్తి మంత్రమే మూర్తి ఇంకా వేరే మూర్తి ఏం లేదు దాన్నే పట్టుకో అదే శివుడు రామనామే రాముడు అలా చెప్పాలి కాబట్టి సాధనాన్ని వాడి సాధనం సాధనాన్ని బాగా ప్రశంసించటం సాధ్యం సాధనంలో విలీనమైపోతుంది లక్ష్యము మీ గోల్ ఉంది చూసారా ఆ గోళ్ళు ఏం చేస్తుంది మీరు నడుస్తూ ఉంటే మీరు గోల్ దగ్గరికి వెళ్ళరు ఆ గోల్ మీ దగ్గరికి వచ్చేస్తుంది మీరు సాధనాన్ని పట్టుకుంటే అదే మీ దగ్గరికి వస్తుంది మీరు అడుగు మీద అడుగు అడుగు మీద అడుగు వేస్తూ ఉండడమే మీ సాధనాన్ని మీరు పట్టుకుంటే గోల్ మీరు రీచ్ అయిపోతారు అంతే యు కెనాట్ యు కెనాట్ ఫెయిల్ ఇన్ రీచింగ్ ది గోల్ కాబట్టి సాధనానికి చాలా ఎక్కువ ప్రేమగా దానికి శ్రద్ధగా చేయటం అన్నది గీత యొక్క లక్షణం ఏంటైతే కర్మ గొప్పది కర్మఫలం కంటే కర్మఫలం గురించి చెంత చేయకు కర్మలు చేసుకో ఇప్పుడు కర్మయోగము జ్ఞానేన కర్మ సన్యాస అన్నప్పుడు మళ్ళీ ఆ రకంగా చూసుకున్నా సాధనము గొప్పది సాధ్యం కంటే కర్మలను చేయుట కర్మలను విడిచిపెట్టుట కొరకే ఇది ఒక రూల్ది ఎవండి కర్మబంధం నుంచి బయటపడడం కోసమే కర్మలను చేస్తాము మందులను వాడుట మందుల నుండి విముక్తి పొందుట కొరకే మందుల నుండి విముక్తి అంటే ఆరోగ్యము అర్థం ఆరోగ్యం కొరకే మందులని వాడతాము కర్మబంధము నుండి విముక్తి కొరకే కర్మలని చేస్తాము కాబట్టి ఇప్పుడు కర్మలని చేయుట సాధనం కర్మయోగం కర్మబంధం నుండి విముక్తి సాధ్యం గీత యొక్క పరిపాటు ఏమిటంటే సాధనము సాధ్యం కంటే గొప్పది అని చెప్పడం అది అదే ఇక్కడ చెప్తున్నారు శ్రీకృష్ణుడు కూడా కర్మయోగమే కర్మ సన్యాసము కంటే శ్రేష్టము అని చెప్తుంది ఎందుకంటే అర్జునుడు గృహస్థు కర్మ సన్యాసం కంటే కర్మయోగం ఆయనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి కర్మ సన్యాసం గొప్పదంటే ఇప్పుడు గృహస్థుని కూర్చోబెట్టి కర్మ సన్యాసం గొప్పది అంటే ఏం చేయాలి ఇప్పుడు వాడు ఆ గృహస్థు ఆ పోయి శివరాత్రి రాబోతోంది సన్యాసం తీసుకోవాలి సన్యాసం తీసుకోవడానికి సందర్భం ఉన్నవాడు ఉంటాడు సందర్భం లేనివాడు ఉంటాడు సందర్భం ఉన్నవాడు వాడు ఎలాగో పోతాడు సన్యాసం తీసుకుంటాడు సందర్భం లేనివాడికి అలాంటిది చెప్పకూడదు వాళ్ళ మనస్సులో ఆ ద్వైధీ భావాన్ని పెట్టకూడదు సన్యాసం లేదా చక్కగా పనిచేసుకోవాలి అని చెప్ప నా దగ్గరికి ఒక విద్యార్థి వచ్చాడు విద్యార్థి అది కంప్యూటర్ ఇంజనీర్ కంప్యూటర్ ఇంజనీర్ వచ్చి స్వామీజీ నేనేమో ఉద్యోగం రాజీనామా చేసి వేదాంతం చదువుకుంటాను అంటే నేను చదువు నీకు కావాల్సిన లక్ష్యం ఏమిటి వేదాంతం చదువుకోవడం కదా వేదాంతం చదువుకోవడానికి ఉద్యోగం రాజీనామా చేయడం సాధనం అని ఎవడు చెప్పాడు నీకు ఈ రెండింటికి సాధన సాధ్యభావం అని ఎవరు చెప్పాడ నీకు ఎవడు చెప్పాడు నీకు నేనేం చెప్పానంటే న్యూయార్క్లో ఉండివాడు నేనేం చెప్పానంటే నీకు సేలోర్స్ వర్గంలో చెప్తున్నంత వేదాంతం ఎక్కడా చెప్పట్లేదు మూడు మంది మహాత్ములు వచ్చి చెప్తున్నారు చక్కగా మీ సెలవులన్నీ పొంగిస్తావు వీకెండ్స్లో రా వీకెండ్స్లో క్లాసెస్ ఉంటాయి సెలవులు పెట్టుకుంటే ఓ వన్ మంత్ కోర్సులో రావచ్చు ఎప్పుడైనా మరీ అంత ప్రధానమైన కోర్సు ఉంటే లాస్ ఆఫ్ పే పెట్టుకుని రావచ్చు ఏదో సిక్ లీవో ఏదో పెట్టుకుని రావచ్చు చక్కగా అలా చదువు మూడు వేళ నాలుగు వేళ అలా చదువు చదివిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ప్రస్తుతం ఉద్యోగం రాజీనామా చేయొద్దని చెప్పాను నేను సలహా అలాగే చెప్తాను నన్ను అడిగితే నేను అలాగే ఉద్యోగానికి రాజీనామా కంగారు లేదు కాషాయానికి కంగారు లేదు చదువుకోవా చదువుకోవడానికి దేనికి సంబంధం లేదు కదా ఉద్యోగం చదువుకు అర్థం కాదు ఉద్యోగం చేసుకో అని చెప్తాను అలా కాకుండా ఇంకో సందర్భంలో ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఇదే ఇదే సలహా అందరికీ చెప్పడం అందరికీ వసంత కుసుమాగ రసమే వాడమని వైద్యులు చెప్పడం ఎవాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్తాడు ఇంకో సందర్భంలో మరో రా చెప్తారు కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు అర్జునుడికి చెప్తున్నాడు మంచివేలు రెండూ మంచివే సన్యాసము మంచిదే కర్మసన్యాసం కర్మసన్యాసం చేసి శమదమాదులతోటి శ్రవణమన నిరుధ్యాసము చేస్తే మోక్షం వస్తుంది ఏం సందేహం లేదు మంచిదే నిశ్రేయసకరమే కర్మయోగం చేస్తే అంతఃకరణము శుద్ధమయ్యే ఆత్మస్వరూపము ఆవి ఆవిష్కృతమై ఆవిష్కరించి వాడు కృతార్థులైపోతాడు అది మంచిదే నిశ్రేయసకరౌ ఉభౌ రెండూ మంచివే కానీ తయోస్థు కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే ఇప్పుడు చూడండి కర్మలను చేస్తూ ఇంటి దగ్గర ఉండడమా గృహస్థు గృహస్థికి కర్మలకి సంబంధం విడదీ లేదు మీరు అందుకోసం అలా అడుగుతూ ఉంటారు నేను గృహస్థే కర్మలను చేస్తాడు కర్మలను చేసివాడే అది దాని లెక్కది కర్మల్ని చేసుకుంటూ గృహస్థుగా బ్రతకడమా కర్మలను విడిచిపెట్టి సన్యాసైపోడమా అని అడిగితే చూడు కర్మలని చేయడము కాని కర్మలను విడిచిపెట్టడము కానీ వాటంతటా అవి మోక్షాన్నిచ్చేవి కావు కర్మల్ని చేస్తే మోక్షం వస్తుందా కర్మల్ని విడిచిపెడితే మోక్షం వస్తుందా అనే ప్రశ్న తప్పు ఎందుకంటే కర్మలని చేసినా మోక్షం రాకపోవచ్చు కర్మల్ని విడిచిపెట్టినా మోక్షం రాకపోవచ్చు కాబట్టి అసలు ప్రశ్న తప్పు యాజ్ కర్మలు బంధించను మోక్షాన్ని ఇవ్వను ఎందుకంటే కర్మలు ప్రకృతిలో ఉంటాయి ఆత్మస్వరూపంలో ఉండనే ఉండవు ప్రకృతిలో ఉండే కర్మలు ప్రకృతికి విలక్షణంగా ఉండే ఆత్మస్వరూపానికి బంధాన్ని ఇవ్వలేవు అవి మోక్షాన్ని ఇవ్వలేవు కాబట్టి యాసెచ్ కర్మను పట్టుకోవడం మంచిదా కర్మను విదిలిపెట్టేయడం మంచిదా అనే ప్రశ్న తప్పు కర్మను పట్టుకున్నా మంచిదే కర్మను విదిలిపెట్టినా మంచిదే మరి ఏమిటి ఆ కిటికీ ఏమిటంటే కర్మ వెనక్కాలుండే మోటివ్ చాలా ఇంపార్టెంట్ అలాగే కర్మని విడిచిపెట్టినప్పుడు ఆ విడిచిపెట్టడం వెనకాలుండే మోటివ్ ఈజ్ ఇంపార్టెంట్ కర్మని చేసినప్పుడు కర్మని చేయడం వెనకాల ఉండే మోటివ్ ఈజ్ ఇంపార్టెంట్ మోటివ్స్ బట్టి కర్మ అయినా కర్మ సన్యాసమైనా మోక్షాన్ని ఇస్తుంది తప్పిస్తే మోటివ్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీరు కర్మ చేస్తూ సకామంగా కర్మ చేశారనుకోండి అది మీకు బంధాన్నే ఇస్తుంది నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ గృహస్థుగా ఉన్నారనుకోండి మీరు మోక్ష మార్గం సుగమం ఒకడు కర్మ సన్యాసం చేశాడు కర్మల్ని విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకున్నాడు సన్యాసం పుచ్చుకుని ఏదో పేరు సన్యాసం పుచ్చుకున్న వాళ్ళకి సో మెనీ ట్రాప్స్ అలా వెయిటింగ్లో ఉంటాయి సన్యాసం పుచ్చుకున్న వాళ్ళకి ట్రాప్స్ అలా సిద్ధంగా ఉంటాయి నేను సన్యాసం పుచ్చుకుని ఏదో కొంతకాలం అక్కడ హిమాలయాల్లో కుస్తీ పెట్టి ఆ చలిలో నానాహ బాగా పడి ఫస్ట్ టైం అంతంత చలి అనుభవించింది ఆ తర్వాత చలి అలవాటు అయింది అనుకోండి సో కింద మీద పడి ఏదో మొత్తానికి కొంతకాలం అయ్యా హైదరాబాద్ వచ్చాను నేను రాకముందే నేను వస్తున్నానని తెలిసేసుకుని ఒక పీఠం వాళ్ళు వచ్చేసి మీరు మా పీఠాధిపతిగా మిమ్మల్ని మేము సెలెక్ట్ చేసేసుకున్నాము మీరు ఓకే అనేస్తారని మాకు ఎలాగో తెలుసు ఇదో కారు అది తీసుకొచ్చేసాం ఇప్పుడు మీరు మీ సామాన్ ఎక్కడుందో చెప్పేస్తే మేము కారు డిక్కీలో పెట్టేస్తాం మీరు వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చోడవే మిమ్మల్ని నడిపించుకుపోయి తీసుకెళ్ళిపోయి అక్కడ బ్యాండ్ మేళంతో మేళ తాళాలతోటి మిమ్మల్ని ఆహ్వానం చేసేసి పట్టాభిషేకం చేసేస్తాం పట్టాభిషేకం చేస్తారు పోలా కిరీటం అది పెట్టేసి పట్టాభిషేకం చేసేస్తా చేసేసి మీరే మాకు పీఠాధిపతి మేము మీ మీ అడుగు దాడల్లో ఉంటాము అని అంటారు ఫైనల్గా మనమే వాళ్ళ అడుగు దాడల్లో ఉండాల్సి ఉంటుంది అని చెప్పారు అని చెప్పేసి నా వెంటబడ్డారు నేను చెప్పాను నాకు బాబు నేను పక్షిలాగా బతకాలని దిగబదిగా అలా పక్షిలాగే బతికేస్తాను ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ మనం క్రియేట్ చేసి దేనికోసం అంటే వాటికి బందీలు అయిపోవడం కోసమే క్రియేట్ చేస్తాం సో నో ఇన్స్టిట్యూషన్ నో ఐడెంటిఫికేషన్ నో ఎఫిలియేషన్ జస్ట్ అలా ఫ్రీ బర్డ్ పక్షికి ఎఫిలియేషన్ ఏముంది ఐడెంటిఫికేషన్ ఏ ఊరికి చెందింది పక్షి యథాశకునేహే పదం నదృశ్యతే ఖే అనేదో వాక్యం ఒకటి ఉంది స్మృతిలో అది ఎగిరిందంటే ఈ దిశలో పక్షి ఎగురితో వెళ్ళింది అని చెప్పడానికి అక్కడ గుర్తులు ఏం మిగులుతాయి ఏ గుర్తులు దిగవు విమానం వెళ్ళిందనుకోండి అలా గీత ఉంటుంది పొగ అదిగో ఇలా వెళ్ళింది విమానం అని మీరు ఫోటో కూడా తీయచ్చు పక్షి వెళ్ళిందనుకోండి ఏ గుర్తులు ఉంటాయి ఏ గుర్తులు ఉండవు ఏ ఎఫిలియేషన్స్ ఉండవు పక్షికి అలాగే బతికేద్దామని అనుకుని దీంట్లో ఈ పీఠాధిపత్యం వద్దు అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసు నాకు ఇప్పటికీ గుర్తు పీఠం యొక్క ఆస్తి రెండు కోట్లు స్వామీజీ మీరు మళ్ళీ ఆలోచించుకోండి అని చెప్పారు రెండు కోట్లు మూడు వెహికల్స్ ఉన్నాయి మీరు ఒక ప్రత్యేకంగా ఒక వెహికల్ మినీ వ్యాన్ మీరు రీఫిట్ చేయించుకుని మీకు కావాల్సినట్టుగా రీఫిట్ చేయించుకోవచ్చు సోఫా బెడ్ డైనింగ్ టేబుల్ అలా అన్ని లోపలే రీఫిట్ చేయించుకోవచ్చు మీకు మీకు విధంగా రెండు కోట్ల ఆస్తి మీరు ఆలోచించుకునే మాట్లాడుతున్నారా అని చెప్పారు నేను అప్పుడు ఏమని అప్పుడు ఆలోచించను ఇప్పుడు ఆలోచించాను చక్కాగా ఆలోచించాను నేను రావట్లేదు మీరు మరొక హళ్ళను వెతుక్కోండి ఎందుకంటే వాళ్ళని సందేహంలో పెట్టకూడదు కదా ఆ తర్వాత వాళ్ళు ఇంకో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు అది వేరే సంగతి కాబట్టి సన్యాసము యొక్క మోటివేవిటీ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు సక్రమంగా సన్యాసం తీసుకున్నారనుకోండి దానివల్ల మోక్షం రాదు సకామంగా కర్మలు చేశారనుకోండి దానివల్ల మోక్షం రాదు నిష్కామంగా కర్మలు చేశారనుకోండి మోక్షం వస్తుంది నిష్కామంగా సన్యాసం తీసుకున్నారనుకోండి మోక్షం వస్తుంది కాబట్టి కర్మ చేయడమా కర్మ మానేయడమా కాదు ప్రశ్న మరి ప్రశ్న ఏమిటి కర్మలు చేసినప్పుడు దాని వెనుక ఉండే మానసిక స్థితి మన ప్రవృత్తి మానేసినప్పుడు దాని వెనుకనుండే మానసిక స్థితి మోటివ్ దాట్ ఈజ్ సుప్రీంలు ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకడు కర్మత్యాగం చేశాడు మనస్సులో కామనలని విడిచిపెట్టలేదు కర్మలని మాత్రమే విడిచిపెట్టాడు వాడికి శ్రీకృష్ణుడు పేరు పెట్టాడు అటువంటి వాడికి కర్మ సన్యాసం చేశాడు కామనా సన్యాసం చేయకుండా కర్మ సన్యాసం చేసిన వాడికి శ్రీకృష్ణుడు పెట్టిన ముద్దైన పేరేమిటంటే మిథ్యాచారీంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసాస్మరన్ సో మిథ్యాచార సౌచ్యతే సో కర్మలను అయితే విడిచిపెట్టాడు కానీ కామనలను విడిచిపెట్టలేదు వాడు మిథ్యాచారవండి ఇకపోతే కామనలను విడిచిపెట్టి ఏ కామనలు లేకుండగా నిష్కామంగా ఉంటూ కర్మలను త్యాగం చేశారనుకోండి దానికే జ్ఞానయోగము అనిపారు కాబట్టి కర్మ త్యాగం కాదు పాయింట్ అక్కడ కర్మత్యాగం వెనకాల ఉండే మోటివ్ ఇంపార్టెంట్ కాబట్టి కర్మత్యాగము రహితంగా చేసినట్లయితే గొప్పదే ఇక కర్మ చేసుకుంటున్నారు కర్మ చేసుకుంటున్నారు కర్మలతో జీవిస్తున్నారు కర్మ సహితమైన జీవితాన్ని గడుపుతున్నారు కామనలతో కర్మలను చేసుకుంటూ బతికితే వాడికి పేరు విషయీ అని పేరు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే సకామంగా కర్మలు చేసేవాళ్ళని అంటే రిచువల్స్ చేసుకుంటున్నారనుకోండి కామనతో రిచువల్ చేసుకునే వాళ్ళని మనం ఏమనుకుంటామంటే ధర్మాత్ములు అని అనుకుంటాం గీతలో అలా అంటారు సకమంగా కర్మలు చేస్తే దాంట్లో ధర్మాత్మ ధర్మమే ఉంది అంత ధర్మం అనదగ్గరే ఉంది సో ఏవో కోరికలు పెట్టుకుని కమ కోరికలకో భయాలకో చేస్తున్నారనుకోండి కర్మలు సో కోరికలకో భయాలకో చేస్తారు భయాలకు ఎలా చేస్తారు ఇప్పుడు బాగా ఎక్కువ లోకంలో భయాలకి కర్మలు వీడి దాన్ని విడిపోతూ ఉంటాడు జీవితంలో ఏవో దుఃఖాలు వస్తూ ఉంటాయి ఎప్పుడు ఎవరికి సాఫీగా నడిచేది ఏమీ లేదు నడుస్తుంది సాఫీగా ఓ కొన్ని నెలలు సాఫీగా నడుస్తుంది ఈ లోపల నెత్తికి పిడుగులాగా ఏదో పడుతుంది దాంతో నెలలో రెండు నెలలో మూడు నెలలో ఆరు చెప్పక తప్పదు ఆ తర్వాత మళ్ళీ జల్లాడుతుంది మళ్ళీ సాఫీగా నడుస్తూ లైఫ్ అలాగే ఉంటుంది లైఫ్ ఈజ్ లైక్ దాట్ వీడికి ఏదో ఒకసారి అంత కష్టం రాగానే భయంలో పడతాడు భయంలో పడి వీడు ఈ కష్టం ఎలా పోవాలి అని ఎస్కేప్ మొదలు పెడతాడు కష్టం నుంచి ఎస్కేప్ మొదలు పెడతాడు ఈ కష్టం యొక్క స్వరూపమేమి దీని నుంచి నేను నేర్చుకునే పాఠమేమి అని అలాగే దాన్ని పరిశీలించడం దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడు ధర్మరాజు గారు ఇన్వెస్టిగేట్ చేసినట్టుగా చేయాలి అది చేయడు దాని నుంచి పారిపోయే ఉపాయం ఆలోచిస్తాడు అటువంటి ఉపాయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది వాళ్ళు ఏమని వాళ్ళు ఏదో పేపర్ సోవి చూసి ఏమని చెప్పారంటే నీకు ఈ కష్టం రావడానికి కారణం నాకు తెలుసు అంట అదేమిటి వీడికి రోగం వారు వచ్చి వస్తే ఆ కారణం వాడికి ఎలా తెలిసింది అంటే తెలుసు ఏదో సమ్ కుండలి ఇది ఇది హీ నోట్స్ హీ వెరీ ఫామ్లీ నోట్స్ హీస్ వెరీ ష్యూర్ ఆఫ్ ఇట్ ఆయన జీవితం గురించి ఆయనకి ఎంత తెలుసో ఎంత తెలియదు కానీ ఎగరవాడి జీవితం గురించి ఆయనకు చాలా బాగా తెలుసు అయన ఏం చెప్తాడంటే ఇగో ఈ కారణం వల్ల నీకు కష్టం వచ్చింది ఈయన కర్మ చేసుకుంటే పోతుందని చెప్తాడు వీడు ఆ కర్మ మొదలు పెడతాడు భయాన్ని బేసిస్గా చేసుకుని కర్మ చేస్తాడు అలాగే కామన్ బేసిస్గా చేసుకుని కర్మ చేస్తాడు ఇలాగే కర్మలు చేసుకుంటూ ఉంటారు అలా కర్మలు చేసి వాళ్ళని ధర్మాత్ములు అని గీత యొక్క పరిభాషలో వాళ్ళని విషయీ అని అంటారు విషయీ అంటే విషయప్రధానుడు విషయములు అంటే భోగములు భోగములే ప్రధానముగా కలవాడు అలా కాకుండా నిత్యకర్మానుష్ఠానం చేసుకుంటూ ఎందుకంటే కామనారహితంగా చేస్తాడంటే కామ్యకర్మని కామనారహితంగా చేస్తాడని ఇంకా మాట లేదు కదా పరస్పర విరుద్ధమైపోతుంది కామనారహితంగా ఉన్నాడు అంటే కామ్యకర్మలన్నీ కూడా కట్టకట్ట అవతల పారేశాడు ఏమన్నా ఇంకా ఇంకా నిత్యకర్మలు ఉన్నాయి నిత్యకర్మలని కామనారహితంగా చేస్తుంటాడు వాడికి కర్మయోగి అని పేరు కాబట్టి కామనారహితంగా కర్మ సన్యాసం చేస్తే వాడు జ్ఞాన యోగి యోగ అవుతాడు కామనారహితంగా కర్మల్ని చేస్తే వాడు యోగి కర్మ యోగ అవుతాడు కాబట్టి కామనారహిత ఇస్ ది కీ ఫ్యాక్టర్ కర్మలను చేయడమా కర్మల్ని మానేయడమా అనేది కీ ఫ్యాక్టర్ కాదు కామనారహితత్వం ఇస్ ది కీ ఫ్యాక్టర్ అది సంగతి నువ్వు కర్మలని చేసినా కర్మలని విడిచిపెట్టినా కామనా సహితంగా కనుక కర్మలని విడిచిపెట్టడమో కర్మలను చేయడమో చేస్తే నువ్వు మిథ్యాచారుడుమో విషయప్రధానుడో అయిపోతావు తప్పిస్తే యోగివి అన్నడువు కావు యోగి అంటే ఈశ్వరునితోటి సంయోగం కావాలనుకున్నవాడు సంసార విషయాలతోటి సంసార విషయాల నుంచి విరక్తుడైతే రాడు వాడు గృహస్థగా ఉన్నాడా సన్యాసిగా ఉన్నాడా అన్నది కాదు పాయింట్ వాడు విరక్తుడవునా కదా విరక్తుడై గృహస్థుగా ఉంటే కర్మయోగి విరతుడై సన్యాసిగా ఉంటే జ్ఞానయోగి ఇద్దరు యోగులే రక్తుడై కర్మ గృహస్థుగా ఉంటే విషయీ రక్తుడై సన్యాసిగా ఉంటే మిథ్యాచార విషయీ బెటర్ దెన్ మిథ్యాచార కాబట్టి గీత యొక్క పరిపాటి ప్రకారం కర్మయోగము కర్మ సన్యాసం కంటే గొప్పది ఉపయోగకరమైనది ఒక ఆయన నన్ను అడిగారు పన్నెండో అధ్యాయంలో శ్లోకం ఉంటుంది చాలా విదూరమైన శ్లోకం శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగాఛాంతినంతరం అను జ్ఞానము ధ్యానము కర్మఫల త్యాగము ఈ మూడు పెట్టారు నిజానికి మీరు చూస్తే కర్మఫల త్యాగం సాధనం దేనికి ధ్యానానికి ధ్యానం సాధనం దేనికి జ్ఞానానికి ఎందుకంటే శోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్య నిధిధ్యాసనానికే ధ్యానం అని పేరు శ్రవణ మననాలు చేసి నిదిధ్యాసనం చేస్తే ఏం కలుగుతుంది ఆత్మవారే ద్రష్టవ్య ఆత్మజ్ఞానం కలుగుతుంది కాబట్టి ధ్యానము జ్ఞానము వాటి రెండింటిలో ఏది సాధనము ఏది సాధ్యము ధ్యానం సాధనం జ్ఞానం సాధ్యం కానీ ఆయన ఏమంటున్నాడు ధ్యా జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానం కంటే ధ్యానం గొప్పది అంటే ఏమిటి నాకు ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అని చెప్పేసి అలాగా లెక్కలు పెట్టకు జ్ఞానం చేస్తూ ఉందో ఆత్మజ్ఞానం దాని అంతే వస్తుంది ధ్యానంలో కూర్చున్నారనుకోండి మీకు కర్మాసక్తి కర్మఫలాశక్తి ఉంటే ధ్యానం కుదురుతుందా కుదరదు అసలు ముందు మీకు నిష్కామభావం ఉంటే కానీ మీకు ధ్యానం కుదరదు ధ్యానానికి ప్రధానమైన ఆటంకము కామునలు భయములే భయం కూడా కామున వస్తుంది కాబట్టి మీకు ధ్యానం కుదరాలి అంటే నిష్కామంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు సాధనమేది నిష్కామత్వం సాధ్యమేమిటి ధ్యానం ఆ రెండింటిలో అంచేతనే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగాఛాంతిరంతరం కర్మ త్యాగం అంటే కర్మఫల త్యాగం అంటే నిష్కామత్వం ఎప్పుడైతే నిష్కాములు అయిపోయారో మీరు వెనువెంటనే మీకేం కలుగుతుంది శాంతి కలుగుతుంది రివర్సులో రండి శాంతి ఎప్పుడైతే మనస్సు శాంతంగా ఉందో అప్పుడు ఏది బాగా కుదురుతుంది ధ్యానం ధ్యానం బాగా కుదిరితే వాడికి ఏమిటవుతుంది జ్ఞానం కలుగుతుంది కాబట్టి గీత యొక్క పరిపాటి ఏమిటంటే సాధనానికి ప్రాధాన్యము ఎక్కువ సాధ్యం కంటే అది గీత యొక్క పరిపాట అలా ఉంది ఇప్పుడు కొండ మీద దేవాలయం ఉంది దేవాలయం ఎప్పుడు కొండ మీదే ఉంటుంది దేవుడు కొండ మీద ఉంటాడు కొండ అంటే మెటఫర్ కొండ నిజం కొండ కాదు నిజం కొండ మీద కూడా ఉంటాడు అది వేరే సంగతి మెటఫర్ కొండ ఎలాగంటే ఆరుధహ ఆరు రుక్షు అని మెటఫర్ కాదు ఆరోధ్యాయం ప్రారంభంగా ఉంటుంది కొండ ఎక్కినవాడు కొండ కిరంద ఉన్నవాడు అది మెటఫర్ ఏడు కొండలు ఏడు కొండలు అంటే ఏమిటి దేహాభిమానం మొదటి కొండ ఇంద్రియాభిమానం రెండవ అలా అలాగన్నమాట సప్త భూమికల్ని చెప్పారు జ్ఞాన మార్గంలో అవి ఏడు కొండలు అంతేకాని ఫిజికల్ కొండలు అనేవి సింబాలిక్ సింబాలిక్ ఫిజికల్ కొండ అయితే మన వాళ్ళు సింబాలిజండి ఫిజికాలిటీనే పట్టుకుని వేలాడడానికి అలవాటు అది వేరే సంగతి సో సింబాలిక్ ఏడు కొండలు అది సో ఎనీవే ఆ కొండ ఎక్కడ మెటఫారికల్ ఎనీవే ఆ కనుక ఈ కొండ మీద దేవుడు ఉన్నాడు దీపం ఉండి ఆత్మజీవతానికి వచ్చినట్టు దీపం ఉంది ఆ దీపం చేసి చూడండి ఒకసారి నేను అక్కడికి చేరుకోవాలి నేను అక్కడికి చేరుకోవాలి అంటే అలా చూస్తూ వెళ్ళారనుకోండి అక్కడికి చేరుకుంటానా చేరుకోరు మరి అక్కడికి చేరుకుంటారు అలా దారిలో ఒక పెద్ద గొయ్యి ఒకటి ఉంది దాంట్లోకి చేరుకుంటాను కాబట్టి అక్కడికి వెళ్ళాలి ఓకే పొరగడవేట్ ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించండి లుకట్ని పాక్ నడు ఈ లోపల గోయి వస్తుంది పక్క లో అలా చూసుకుంటూ మధ్యలో అప్పుడప్పుడు అటు చూసినా తప్పు అక్కడికి చేరుకుంటాం కాబట్టి ఇప్పుడు చెప్పండి సాధనం ప్రధానమా సాధ్యం ప్రధానమా సాధనం ప్రధానం అది గీత యొక్క పరిపాట ఉంటుంది అదే పరిపాటి ఈ శ్లోకంలో మీకు బాగా కనపడుతుంది సో కర్మయోగము కర్మ రెండు కూడా మంచివే మోక్షకారకములే నిశ్శేషకరవు ఉభ తూ బట్ తూ చాలా ఇంపార్టెంట్ తయో తయోహంటే షష్ఠీ ద్వివచనం అని నిర్ధారణ షష్ఠి అంటారు ఆ రెండింటిలో ఒకటి అని చెప్పేప్పుడు దాని నిర్ధారణ షష్ఠి అంటారు ఆ రెండింటిలో తయో కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే ఒక గివెన్ సిచ్యువేషన్ లో కర్మ సన్యాసం చేసి సన్యాసాశ్రమ స్వీకారం చేయటం కంటే కర్మయోగమే ఉపయోగం మోర్ యూస్ఫుల్ విశిష్యతే భాష్యం చూద్దాం స్వాభిప్రాయమాచక్షాణ నిర్ణయాయ శ్రీభగవానువాచ మీరు దొరికిందా ఎక్కడుందో అది ఆ పుస్తకంలో దొరికిందా సో శ్రీ భగవాను భగవాన్ సమాధానం చెప్తున్నాడు ఏమను సమాధానం చెప్తున్నాడు తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు ఆయన శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా నీ మోక్షం నేను పూచి ఇస్తాను హామీ ఇస్తాను అన్నట్టుగా కాకుండా చూడు అర్థం చేసుకుని ముందుకు అడుగుపోయి నా అభిప్రాయం ఇది అన్నట్టుగా చెప్తాడు సో ఆ ఓపెన్నెస్ ఉంద మీకు ఏది మంచిదో మీకే తెలుసు నేను నేను చేసే ఘనకార్యం ఏంటంటే నేను కొంచెం మీకు ఆ చిక్కుముళ్ళులన్నీ విప్పేసి ముళ్ళు ముళ్ళు ముళ్ళు కింద చిక్కులుగా ఉన్నదాన్ని ముళ్ళు విప్పి కొంచెం విడతీసి పెడితే నీవు చూస్తే రైట్ మా అదే మెథడ్ అంతేగాని పూచీ వహించటం అన్నది తప్పది ఎందుకంటే ఇంకోహడి మోక్షానికి ఇంకొకటి పూచీ ఎలా వహిస్తాడు అలా వర్కౌట్ కాదు హెల్ప్ చేస్తారు ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి జ్వరం వచ్చిన హెల్ప్ చేస్తారు పైనుండి జ్వర ఆ జ్వరబాధను వాడే సహించాలి మందు అది తీసుకొచ్చిస్తారు ఏదో పాలు కాఫీ ఇలాంటివివో ఇస్తారు ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తారు అంతేకాని ఈ జ్వర బాధని నువ్వు తీసేసుకుని నాకు నీ ఆరోగ్యాన్ని ఇచ్చేయంటే అదేదో కథల్లో అయ్యే మాటే కానీ నిజ జీవితంలో అవ్వదు అలాగే గురువు దగ్గరికి వెళ్ళిపోయే గురువు మీకు మంచి పెద్ద చెప్పు హోట రాసి మీ మొహాన్ని పారేస్తున్నాము మీ జ్ఞానం మాకు ఇచ్చేయండి జ్ఞానం మీరు తీసేసుకోండి అంటే అది ఎలా అవుతుంది అంటే మనిషి ఎలా ఉంటాడంటే ప్రతిదాన్ని ధనంతో కొనగలము అనే ఒక పిచ్చిలో ఉంటాడు ముఖ్యంగా అవసరమైన దానికంటే ఎక్కువ ధనాన్ని సంపాదించే లక్షణం కలిగి ఉంటాడు మనిషి రిచ్ మ్యాన్ అవుతాడు దిస్ ఈజ్ ది రిచ్ మ్యాన్స్ లక్షణం ఏమిటంటే రిచ్ మ్యాన్ ప్రతిదాన్ని ధనంతో కొంటూ ఇప్పుడు ధనంతో కొనలేనివేవి ఉండవు రిచ్ మ్యాన్ రియల్ రిచ్ మ్యాన్ ఉంటాడే ప్రతిదీ ధనంతో కొనడానికి అలవాటు పడి ఉంటాడు ఆ శక్తి అలా నిర్మాణం అవుతుంది వాళ్ళని తప్పని ఆ మనస్సు అలా నిర్మాణం అయిపోతుంది అంతలా నిర్మాణం కాకుండా దానికి అడ్డుపడి దాన్ని శుద్ధం చేసుకున్నవాడు మహాపురుషుడు అకేషనల్గా కనపడతాడు బట్ మోస్ట్లీ పీపుల్ ఎలా ఉంటారంటే నేను చూసింది చెప్తున్నాను మీకు చూసి అర్థం చేసుకున్నది చెప్తున్నా మీరు చూస్తారు మీరు అర్థం చేసుకుంటారు సో ధనంతో సర్వాన్ని కొనడానికి అలవాటు పడుంటారు ఇప్పుడు ఉదాహరణకి కట్నం తీసుకుంటారనుకోండి అంటే ధనంతో లైఫ్ పార్ట్నర్ని ధనానికి ముడిపెట్టుకున్నాడా లేదా ఆ లెవెల్ దాకా కూడా ఆ ధనం ధనం ధనంతో ముడిపెట్టుంటాయి లౌకికమైన సంబంధాలన్నీ కూడా ధనంతో ముడిపెట్టుంటాయి ఆఖరికి అక్కా చెల్లెళ్ళు కూడా అన్నయ్య ఇంటికి వచ్చినప్పుడు చక్కగా వెయ్యి రూపాయలు ఖరీదైన చీరన్న పెట్టకపోతే అలాగ అని అడిగి ఈ అంటే అన్నింటినీ ధనానికి ముడిపెట్టడం అక్క అన్నా చెల్లెళ్ళ అనుబంధం కూడా ధనంతో ముడిపెట్టడం అనేది అలా ఉంటుంది అలాగా మీకు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అన్నా అబ్బా ఎంత ప్రేమని వీళ్ళకి అని అనిపించిట్లో ఉంటారు తీరా ధనంలో ఒక్క పిసరు తేడా రాగానే ఒకళ్ళొకళ్ళు చాలా పరుషమైన పదజాలంతో తిట్టుకుంటారు దీన్ని అలాంటి పరిస్థితి చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే వీళ్ళు ఆ అన్నా వీళ్ళు అని ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే నిన్న కాక మొన్నటి దాకా వాళ్ళకి అంతా అనుకూలంగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి ఇంకోహాలను తిట్టి వారు ఇప్పుడు చేసుకుంటున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది అంటే ఏమిటనమాట ఈ ముప్పై ఏళ్ల ప్రేమకి అర్థం ఏమిటి అంటే అనుకూలంగా ధనానికి అడ్డు రానంతసేపు ప్రేమ అనమాట ఒక్కసారి ధనం విషయం వచ్చేప్పటికీ మొత్తం ప్రేమంతా కూడా అవసరం సో ఈ విధంగా ప్రతిదాన్ని ధనానికి ముడిపెట్టేటువంటి అలవాట్లో పడిపోతారు మనుషులు అంచేతనే పండగలకి బహుమతులు ఇస్తూ ఉండటం ఇదంతా కూడా అలాగే ఉంటుంది తక్కువ ఖరీదైన బహుమతి ఇస్తే బ్యాడ్గా ఫీల్ అవుతాడు ఎక్కువ ఖరీదైన బహుమతినిచ్చిన వాడి ఏడల ప్రేమగా ఫీల్ అవుతాడు సో టు దట్ ఎక్స్టెంట్